యన పరిశుద్ధమై ఉన్నతడా సరశక్తివంతుడా జీవంగల దేవ నీకు స్తోత్రం నాయన ప్రభ తండ్రి నీకు వందనాలు ప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఏసు ప్రభ మనంతగానో ఏసు ప్రభ కాచి కాపాడి భద్రపచ్చి క్షేమంగా ఏసు ప్రభ పత్త సాక్షిపిడిగా మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఇచ్చిన రాత్రి కాలంలో ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభ ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం వందనాలు తండ్రి ఏసుప్రభానికి వందనాలు ప్రభ యేసు ఈ రోజంతా మాకు ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా నడిపించే వాళ్ళకున్న అటంకాలను తొలగించండి వచ్చిన పథకం బిడ్డను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి దేవ నిస్వారాజ్యత మీరు మాతో మాట్లాడండి దేవ యేసూ మాట్లాడే దేవుడు ఏసుప్రభ మీరు మాట్లాడండి గొప్పగా సాక్షి మమ్మల్ని నిలబెట్టండి అటంకాలను తొలగించండి తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ప్రభానికి వందనాలు ప్రభ శక్తి దయచేయండి ఇంట్లో ఎదుర్కొన్న శక్తి మాకు దయచేయండి తండ్రి ఏసేయానికి వందనాదవా కలిగిం జీవించాలి అప్పుడబ్బ మొలెట్ పాపం కూడా సహాయపడండి ఇప్పుడు ఏసు ప్రభావానికి వందనాదేవా చేత ఇంకా మమ్మల్ని శుద్ధీకరించండి ఇంకా మమ్మల్ని పరంపరచండి ఆశీర్వాదించండి మాకు దయచేయండి ప్రభావ నీకు వందనా అను ప్రభావ ఇంకా వారి మీద శక్తి చెత్త నింపబడాలా ప్రభా ముందుకు నడింపబడాలా తండ్రి నీకు వందనాలు అనేక మందికి స్వాట చేయాలా శిషులుగా తయారు చేయాలి అలాంటి శక్తిని మాకు దయచేయండి తండ్రి ఈ శ్రయానికి వంద ఎంతమందికి బద్దకాలం ఇవన్నీ విరగొట్టాల వాళ్ళ శక్తిని మాకు దయచేయండి తండ్రి వాళ్ళందరినీ తట్టు తీసుకుని రావాలా ప్రభ రక్షణ మార్గం నడిపించాలా అలాంటి శక్తిని మాకు దయచేయండి తండ్రి ఈ శ్రయానికి వందనా అను ప్రభాక ప్రదర్శిష్టవించండి ఆశీర్వాద ముందుకు నడిపింపబడాలా దేవాకు మన రక్షింపబడాలా సందికి రావాలి ప్రభా కూ నేర్చుకునే శక్తి జ్ఞానాన్ని దయచేయండి మాట్లాడండి బలపరిచి దీవించండి ఆశీర్వదించండి సర్వాధికారి సర్వసృష్టికర్త తండ్రి వందనారు ప్రభా లేకలను వందనారు ప్రభా ఏసు ప్రభా వాకి మీరు మాతో మాట్లాడండి ప్రభావ ప్రభావిందండి ఏసు ప్రభానికి వందనారు ప్రభా ప్రతి ఒక్కదాన్ని బలపరిచి దీవించండి దేవ ఎస్ఐ అని స్థుతంలో చర్చి వాక్యం సరిగా జీవించబడాలా ప్రభావ ఎసయానికి వందనారు ప్రభ నీకు విద్య కలిగి మి జీవించాలా ప్రభా తండ్రి నీ మాట ఏం చదువుతుందని ప్రకారం నడుచుకున్న శక్తి దయచేయండి తండ్రి ఏశప్రభానికి వందనని విడిచిపెట్టడానికి వీళ్ళేది ప్రభా దాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు నడిపింపబడాలా అనే శక్తిని మాకు దయచేయండి తండ్రి ఎస్ అయ్యా యేశప్రభ సంభాషించే శక్తి మాకు దయచేయండి దగ్గర ఏశప్రభాని ముఖాముఖిగా చూడే శక్తి మాకు దయచేయండి తండ్రి మీరు మాట్లాడే దేవుడో చూసి మీరు యేశప్రభ యేశ్రభ దర్శించే మాట్లాడే దేవడో ప్రభా ఎసయ్యా మీరు మాతో మాట్లాడండి దేవ ముందుకు నడిపింపబడాలా ఏసయ్యా నీ కుందనని ఏ విధంగా జీవించి స్వభావం కలిగి ఉంటారు మాకు దయచేయండి తండ్రి అలాంటి శక్తిని మాకు దయచేసి ఇంకా మాకు నేర్పించండి దేవా ముందుకు నడిపి విజయాన్ని దయచేయండి తండ్రి మీరు అక్కడ సిద్ధపరచుకోమని ప్రతి ఒక్క సాక్షిగా నిలబడి కలుగుని కాకమడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ లాంటి నా మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా హెచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా హెచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు లేరు లోకమందునా హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు లేరు లోకమందునా నేను కోరుకోకుండా నా తనకు తాను చేసినాడు సెలవు యాగము నేను కోరుకోకుండా నా కోసము తనకు చేసినాడు సెలవు యాగము ఎవరైనా ఉన్నారా ఎటైనా బున్నారా ఈనాటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా వున్నారా ఇలాంటి స్నేహితులు అంతస్తులు లేకుండా అరహతలు చూడకుండా జతకోరు వారు దొరకరు ఎంత వెతికినా అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతకోరు వారు ఎంత వెతికినా నీవు దాచుకోకుండా నా కోసము మహిమనంతా వేడినావు ఏమి చిత్రము నీవు చూడకోకుండా నా కోసము మహిమనంతా వేడినావు ఏమి చిత్రము ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఎలాంటి స్నేహితుడు స్వార్థమే మిలేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున స్వార్థమే మిలేకుండా ఫలితం ఆశించకుండా యువారు ఎవరు విశ్వమందున ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నాయ సయ్య లాంటి నా మంచి స్నేహితుడు ప్రా ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నాయ సయ్య లాంటి నా మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎటైనా ఉన్నారా ఎలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఎలాంటి స్నేహితుడు ప్రయోజనాడు ఈరోజు మనకు శాలం సిస్టర్ వాక్యం అందిస్తారు కాలం సిస్టర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి అందరికీ ప్రయోజనం అయితే ఈరోజు వాక్యం మనము ప్రే చేసుకున్నప్పుడు చూపించిన వాక్యం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఒక చిన్న ప్రార్థన ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపాకాలిక రంగ దేవ కేసీఆర్ నుంచి ఇప్పుడు కాపాడినందుకు లెక్క నులాది వందనాలు ప్రభా తండ్రి గత వార మంత నెలలు ప్రభావ సంవత్సరం ప్రభావం మనకు కాచి కాపాడుతున్నారు తండ్రి లెక్కల చాటున కాపాడుతున్నందుకు లెక్కలేని వీలాది వందనాలు తెలుస్తూ ప్రభా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి లెక్కలేని మిలాది వందనాలు ప్రభావం మరి వాక్యం ప్రభావం షేర్ చేసుకోబోతున్నాగా ప్రభా యొక్క జ్ఞానంతో నడిపించుకుని తను మా సొంత జ్ఞానం కొట్టి పారేసాను ప్రభ ప్రభాతం ఆత్మ నడుపుకుంటూ మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభాతని మా అందరికీ ప్రభా మారమ నాకు మా అందరికీ మారమను ప్రభావతం మార్పు కలిగే జీవితాన్ని ప్రభా మాకు అనుగ్రహించి వాక్యం నడుచుకుంటా అనుగ్రహించి మనం ఏ అయితే వాక్యము నేను యాక్చువల్గా చాలా టెన్షన్ పడ్డాను వాక్యం షేర్ చేసుకోవాలనేసి నార్మల్గా నేను శాంతే చదువుతున్నాను అనమాట కీర్తన గ్రంథమే చదువుతున్నాను దేవుణ్ణి ఆదరించేవి నైన్టీ టూ సెకండ్ నైన్టీ సెకండ్ చాప్టర్ అయితే తర్వాత నేను వాక్యం అయితే ఏ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు సెకండ్ పీటర్ ఫస్ట్ చాప్టర్ లో నుంచి దేవుడు నాకు బయలుపరిచిందో అది అది షేర్ చేసుకోవాలనుకున్నాను ఇక్కడ ఫస్ట్ సెకండ్ పీటర్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ బస్ట్ నుంచి చదువుకున్నాము ఏసుక్రీస్తు దాసుడును అపోస్తులుడునైనా సీమోను పేతురు అయితే వాక్యం మనకి పేతురు పేతురు మంచి ఒకటి సైపులు దేవునికి దేవుని శిష్యుడు అతిథంగా మనకు కూడా మనం ఉండాలని దేవుడు కోరుతున్నారు అయితే మన దేవుని యొక్కయు రక్షకుడైన ఏసుక్రీస్తు యొక్కయుతిని బట్టి అంటే మనము కూడా ఆయన నీతిని బట్టి ఇప్పుడు మనము మనం ఇప్పుడు కేబిపిఎం గ్రూప్ లో ఉన్నాం అంటే మనము చాలా మట్టుకున్న సేవ చేస్తున్నాము సో ఆయన ఏసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మనము మనము ఈ ఈ విధంగా ఈ గ్రూప్ లో మనం చేరబడినాము ఆయన నీతిని బట్టి ఓకే ఇంకొకటి ఏంటంటే పేచరు మనతో ఏం మాట్లాడుతున్నాం దేవుడు ఆయనతో మాట్లాడిన విధానం అన్ని మనతో షేర్ చేసుకున్నాం మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభం చెప్పి రాయున్నది ఇక్కడ మనకి పేరు ఎంతో ఎంత స్ట్రాంగ్ వర్డ్స్తోనే ఆయన ఏమంటున్నంటే మావలనే ఆయన యొక్క నీతిని బట్టి మావలని అంటే ఆయన మావలనంటే ఆ శిష్యులు ఆయన ఎంతగానో విశ్వాసం పెట్టినమాట అంటే చూడండి ఇప్పుడు మనము మనము మన విశ్వాసము ఒకవేళ మనకు అంత గట్టి విశ్వాసం లేకపోతే మనం చెప్పలేము మనవలే మావళి అంటే వీళ్ళు ఆల్రెడీ ఎంతో విశ్వాసంలో అనుభవం పొంది ఆ ఏసు ప్రభులో అంత విశ్వాసం ఎక్కడ కూడా పడిపోకుండా వాళ్ళు ఆల్రెడీ అంత ముందుకు ఉండొచ్చు కాకపోతే మళ్ళీ కూడా వాళ్ళు ఎప్పుడైతే దేవుడు తిరిగి లేచిన్నాడో తర్వాత వాళ్ళు ఎంతో గొప్ప సేవ చేసి దేవునితో పాటు ఉండి నేర్చుకున్నారు అంటే ఆ విశ్వాసం ఎంత గొప్పగా వాళ్ళకు ఉంది అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఓకే అమూల్యమైన మావలనే అంటున్నారు మావలని అని చెప్పడానికి మనకు మనం అంట ఎందుకంటే మనము చాలా విశ్వాసీగా ఉంటుంటాం చాలాసార్లు కానీ ఇక్కడ పేతులు ఇంత గట్టే నమ్మకంతో మామల మూల్యమైన విశ్వాసం విశ్వాసం ఉంటుంది అమూల్యమైన విశ్వాసం కలిగిన విశ్వాసం అనేది ఒక అమూల్యమైన అనమాట అది చాలా మందికి ఉండదనమాట మనం విశ్వాసం అంటే నార్మల్గా ఇలా తీసేసుకుంటూ ఉంటారు బట్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్ అయితే పొందిన వారికి శుభమని చెప్పి మనం ప్రతిసారి ఎప్పుడైనా వాక్యముతో చేయాలనుకున్నప్పుడు మనం మనలో మనం కూడా చెప్పుకున్నప్పుడు మనము ఎప్పుడు కూడా శుభం అని చెప్పి మనము చదవాలి చదవాలన్నమాట వాక్యాన్ని అయినా కూడా మనం ఎందుకంటే అది ఒక మంచి కార్యానికి సాధించం తర్వాత ఇక ఇక్కడ అంటుంది కదా ఇన్ ఇంగ్లీష్ టు దెమ్ దట్ హ్యావ్ అప్టైన్ లైక్ ప్రెషస్ ఫెయిట్ విత్ త్రూ దైచస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ అవర్ సేవియర్ జీజస్ క్రైస్ట్ ఓకే ఈ వాక్యం ఎంతో ఆయన ప్రేమతో అంటే దేవుడు ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా అంత అంత స్ట్రాంగ్ అంత గట్టిగా నమ్మకంగా మనకి చెప్తున్నమాట తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను ఇప్పుడు ఏసు ప్రభు మనను మనను తన మహిమను బట్టి ఆ తనుకున్న గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గురించి అంటే మనమేం పెద్ద గొప్ప కాదు మనకి ఎంతో నాలెడ్జ్ ఉంది ఏదో అనుకొని మనము నేను వాక్యం చెప్తా అని నీకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఎన్ని చదువులు చదివినా కూడా ఒకవేళ ఆయన ఆయన కృప ఆయన మహిమ ఆయన అది లేకపోతే మనము ఈ వాక్యం చెప్పలేమనమాట అసలు నేనైతే అనుకుంటాను ఈ వాక్యం నేను ఎంతో మందికి అవకాశం లేదు షేర్ చేసుకోవడానికి మరి నన్ను దేవుడు పిలిచిండు మనకి ఎంతో చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను ఒక టీచర్ని నేను నార్మల్గా స్కూల్లో చెప్తుంటాను కానీ అవన్నీ దానికన్నా నాకు ఈ వాక్యం చెప్పేప్పుడు నాకు చాలా అంటే ఆల్మోస్ట్ ఆల్ నా స్పిరిట్ మొత్తం నేను అంటే దేవుల్లో మొత్తము ఆత్మను పెట్టి చేసినప్పుడే నాకు ఈ వాక్యం వస్తుంది ఎందు చదివి చెప్పగలుగుతాం కానీ అంత పనే చేయదనమాట అంటే ఆయన కృప ఉంది చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశం ఎప్పుడు గ్రహిస్తూ ఉంటా అనమాట లేదంటే అసలు వాక్యం చెప్పడానికి అసలు వీలుగా అంటే ఏసే మనకి అన్న మైమను బట్టే ఆయన మనల్ని ఎండుకున్నాడు పిలిచిన వాని గురించి అనుభవ జ్ఞానము జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తిని భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేసి నందున ఇవన్నీ దేవుడు మనకు దైవభక్తి ఇవన్నీ దేవుడు నేర్పించింది మన జీవము అని ఇవన్నీ ఆయనే మనకు దయచేసింది లేదంటే మన ఓన్కి మనం చేరుగుతామా చాలా మంది అనుకుంటారు నాకు ఇప్పుడు లోకస్తో చాలా మంది ఉన్నారు వాళ్ళు తన జ్ఞా వాళ్ళ జ్ఞానాన్ని బట్టి నేను మంచి చేస్తున్నాను కదండి కానీ ఆయన దయచేయకపోతే మనం ఈ రోజు ఈ వాక్యం షేర్ చేసుకోలేము వీ కెన్ సర్వ్ గాడ్ అనమాట అయితే నేను గ్రహించినది నేను అనుకుంటే ఒక్కొక్కసారి మనం నార్మల్ గా చెప్తుంటాం కదా ప్రభా మరి నాకైతే ప్రతి వర్డ్ మీ చెప్పే వర్డ్ లాగానే ఉండాలి అంటే నేను షేర్ చేస్తున్న ప్రతిదీ కూడా మీరు మాట్లాడాలి ప్రభా నేను ఎక్కువ అనుకుంటా ఉంటాను అయితే ఈ రోజు కూడా దేవుడు మనకి మంది దేవుడు దయచేసింది మన సొంతంగా చెప్పడానికి అస్సలు వీల్ ఏ జ్ఞానం కూడా నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు అదంతా దేవుడి జ్ఞానమే దేవుడు దయచేసిందే కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు ఓన్ జ్ఞానంతో చెప్పి నాకు ఇంత నాలెడ్జ్ ఉందని గర్వపడము అట్లా అవుతూ ఉంటారనమాట బట్ అవన్నీ కూడా మనకి ఇంత భక్తి కలిగి ఉండడం దేవుని దయనే అది చాలా మంది ఎన్నో శ్రమలు ఉన్న దైవభక్తి కలిగి ఉంటారనమాట అది దేవుడితే దయనే అనమాట దయ దయని బట్టి ఉండగలుగుతాం లేదంటే ఉండలేము అది నువ్వేదో కానీ దేవుడు మనల్ని మార్చుకున్నాడు దేవుడే ఇచ్చినట మనకి అయితే దాన్ని బట్టి ఎంతో కృతజ్ఞతలు దేవునికి దేవుని కూర్చున్నట్టుయు మన ప్రభు అయిన ఏసుని అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించుగాక ఇప్పుడు మనకి పీటరు ఈ మంటున్నాడు ఇక్కడ వాళ్ళకు ఎంతో అనుభవ అనుభవ జ్ఞానము వలన మనకి అనుభవ జ్ఞానం లేదు మనం చాలా మటుకు చూసుకుంటే మనము అంటే నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్ కన్నా ప్రీవియస్ గా ఉన్న జనరేషన్ వాళ్ళు ఎంతో అనుభవపూర్వకముగా వాళ్ళు ఎంతో అనుభవం ఉన్నందుకే అంత అంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నమాట అనుభవపూర్వకమైన జ్ఞానంతో ఆయన ఆయన కృప దేవుని కృప ఎట్లాంటిదని వాళ్ళ అనుగ్రహం అన్ని చూసినమాట అది కాకుండా ఆయనతో ఉండి నడిచి దాని తర్వాత కూడా వాళ్ళు మొత్తం చూసి అనుభవ జ్ఞానంతో ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు మనకి షేర్ చేస్తున్నమాట అంటే నార్మల్గా ఇప్పుడు ఇప్పుడైతే కొంతమంది ఊరికే వాక్యాలు చెప్పేస్తుంటారు ఏదో కానీ అందులో చాలా మంది వాళ్ళ జ్ఞానం ఏదో చెప్తూ ఉంటారు లోక జ్ఞానంతో కానీ అది కాకుండా ఇక్కడ అనుభవ జ్ఞానంతో మనం కూడా ఇప్పుడు అనుభవ జ్ఞానంతో అంటే దేవుడు నీకు చేసిన మేలను బట్టి నువ్వు అనుభవ జ్ఞానంతో చెప్పగలుగు అదే షేర్ చేసుకున్నప్పుడు నీకు అట్లని ఆ అనుభవ జ్ఞానంతో చెప్తున్నమాట అంతే ఎంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నావు వాళ్ళు చూసే దేవుని కృప ఎంత మనము చూస్తూ ఉంటాం వీళ్ళు ఏమనుకుంటా అంటే నాకు ఈరోజు ఏజ్ ఉంది కాబట్టి నేను ఇంకా జీవించగలుగుతాను కానీ అది కాదు కృప ఆయన కృప ఆయన సమాధానం మనకు ఉన్నప్పుడే మన ప్రతి విషయంలోనూ మనము అనుభవపూర్వకంగా అంటే అనుభవం మనకి వస్తూ ఉంటుంది అప్పుడే నువ్వు ఏదైనా మనం చేయగలుగుతా ఉన్నమాట పీటర్ అందుకే మనకి ఈ రోజు ఈ సాక్ష్యంలో ఆయన చెప్తున్నమాట మాట ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు ఇప్పుడు దేవుడు మనకి మనకి ఎన్నో వాగ్దానములు చేసి మనకి ప్రతిదో ప్రతి విషయంలో వాగ్దానం ఇచ్చింది కానీ చాలా మంది ఏది అనుకున్న అనుకునేది జరగావు కొన్ని కొన్నిసార్లు అనుకుంటారు కానీ వాగ్దానం దేవుడు మనకి ఇచ్చింది మనకి ఏమని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ కమాండ్మెంట్స్ చూసుకున్నాం అనుకో మనము టెన్ కమాండ్మెంట్స్ లో ఉంది కదా ఫాలో యూర్ ఫాదర్ అండ్ మదర్ దట్ యూ కెన్ లివ్ లాంగ్ అని చెప్పి ఉంది అంటే ఇవన్నీ వాగ్దానాలు దేవుడు చేసి మనకి వాగ్దానము ప్లస్ ఆజ్ఞలు మనకి ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానము ప్రతి ఒక్క ఆయన అది మనం నెరవేరుస్తుంది ఇవన్నీ దేవుడు అనుగ్రహించిన ఆల్రెడీ మనకి కానీ మనం పొందుకోలేకపోతున్నాము చాలా సార్లు నేను అనుకుంటూనే ఉంటాను ప్రభువా మరి నువ్వు వాగ్దానం చేసినావు కాబట్టి నాకు నెరవేర్చాలని అనుకుంటా అంటే ఆ విధంగా మనం నడుచుకోవాలి కూడా దేవుడు మనకు అమూల్యమై అమూల్యములను ఇచ్చింది అత్యధికములైన వాగ్దానముల నుంచి మనకి దురాశను అనుసరించుట వలన లోకము లోకం భ్రష్టత్వమునకు ఈ వాగ్దముల మూలముగా మీరు తప్పించుకొని ఇప్పుడు లోకంలో ఇట్లా భ్రష్టత్వం ఉంది లోకండా దురాశ దురాశ అనుసరించి ఉండటం వలన లోకం అంద మనం అనుభవి అంటే దురాశలు అంటే దేవునికి దేవునికి ఇష్టమైన కాకుండా వీరే ఏ దేశంలో దురాశల కిందనే వస్తుంది నేను నేను ఎక్స్పీరించిన అయితే నాట్ ఓన్లీ దాట్ బట్ మెనీ వీ హ్యావ్ సీన్ ఆల్సో దురాశను అనుసరించడం వలన మనకి ఏమైతే లోకం భ్రష్టత్వం వస్తుంది చాలా మందికి దురా దురాశలు దురాశ అంటే కొంతమంది తనకి తెలియదు ఇది ఇది మనకి అవసరమే కదా మనం చేసుకుంటున్నాం కదా అని అనుకుంటారు కానీ అది దురాశలు దురాలోచనలు కూడా తెలుసుకోరు చాలా మంది అయితే ఎప్పుడైతే నువ్వు దురాశల్లో కలిగి అప్పుడు మనం ఎవరైనా సరే మనము లోకమందుల భ్రష్టత్వంలో పడిపోతున్నాం అప్పుడు అలాంటి ఈ వాగ్దనముల మూలముగా మీరు తప్పించుకొని ఎప్పుడైతే మనం ఈ వాగ్దనాన్ని దేవుని జ్ఞాపకం చేసుకుంటామో దేవుని వాగ్దనాలను దాని మూలముగా మనం తప్పించుకుని వచ్చానమాట అంటే ఆయన వాగ్దానం చదివినప్పుడు దీని మనతో అది జ్ఞానం మన అప్పుడు మనం ఏం చేస్తాము ఈ దురాచ దురాలోచన నుంచి తప్పించుకుంటామన్నమాట దేవ స్వభావము దేవ స్వభావము నందు పాలి ఉన్నట్లు వాటిని అనుగ్రహించను దేవుడు మనకి వాగ్దానాలు చేసిండు ఇదంతా వాక్యాలు వాక్యాలు ఉన్నాయన్ని వాగ్దానం ఈ వాగ్దాలను మనం ప్రతిరోజు ప్రతిసారి బయకొనుకుంటూ ఉండాలన్నమాట మనము మేమైనా చేస్తున్నప్పుడు మనము ఈ లోక భ్రష్టత్వంలో నుంచి మనము బయటపడగలుగుతాం కానీ ఏమవుతుందంటే లోక దురాశల వల్ల మనం చాలా సార్లు లోక ఆశలో పడిపోతా ఉంటాం అనమాట వి కెన్ గివ్ ద టైం ఫర్ గాడ్ వెన్ వీఆర్ ఇన్ ద వరల్డ్ ప్రేచర్స్ చాలా ఓకే కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తామంటే జన్పించే టైం ని కూడా మనము ఏం చేసిస్తామంటే వేరే వాటికి ఇచ్చేస్తూ ఉంటాం అట్లా నువ్వు అంటే నీకు అందులో దేవుల్లో ఆశ లేదు అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎందుకంటే నీకు దేవునికి ముఖ్యం వేరేది అన్నట్టు కనిపిస్తుంది నీకు అది ఇంపార్టెంటే బట్ మోర్ దాన్ దట్ గాడ్ వాగ్దానం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అయితే లోక ఆశలు లోక ఆశలు కొన్ని కొన్ని ఏముంటాయంటే నార్మల్ గా మనం చాలా మంది ఫోన్ లో చూడడం కానీ చదువుకోవడం న్యూస్ అలా ఏమవుతుందంటే చిన్న చిన్నగా మనం లోక సంబంధమైన వాటిలో వచ్చేస్తూ ఉంటాం అలాంటప్పుడు నువ్వు వాక్యం చదివినప్పుడు ధాన్యాన్ని కల్పిస్తుంది దేవుడు మనకి వాటి నుంచి తప్పించుకోవడానికి లోక లోకంలో నుంచి తప్పించుకోవడానికి ఎంతో సహాయం చేసిన వాక్యం ద్వారా మనతో ఆ హేతు చేతని మీ మట్టుకు మీరు పూల జాగ్రత్తల వారై అంటే దేవుని మన మనం ఎంతో జాగ్రత్త కలుగున్నాం పూర్ణ జాగ్రత్త కలవాలి పూర్ణంగా జాగ్రత్త కలగాలంటే ఏదో కొంచెం జాగ్రత్త పడి కొంచెం జాగ్రత్త పడ్డలే ఈరోజు చదువుకోకుండా కానీ నువ్వు పూర్ణంగా లేనప్పుడు ఏమవుతుంది అంటే మొత్తానికి మళ్ళీ లోకల్లోనే పడిపోతామని అందుకే ఆ ఆ హేతులంటే లోకరీక ఉన్న వాటికి ఏదైతే ఉన్నది అవన్నీ ఇప్పుడు చాలా చాలా మంది కూడా మనం ఎంతో మంది దేవుని మనం క్రైస్తవులమే చాలా మంది నేను చూస్తున్నాను దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ దట్ అని అనమాట అంటే మన పూర్ణ జాగ్రత్తగా లేమనమాట జాగ్రత్త పడాలని మనము అంటే మనం ఎట్లుండాలా ఇప్పుడు నేను పలానా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వాచింగ్ టీవీ అనుకో అది అసలు మనకు అవసరం ఉందా లేదా అవసరం లేకపోయినా అక్కడ మనము కొన్ని కొన్నిసార్లు ఏదో టైం పాస్కి అన్నట్టు అదే ఏమవుతుందంటే పూర్ణ జాగ్రత్త జాగ్రత్త చూసి చూన్నట్టు కూడా చేస్తున్నాను కదా ఏం కంప్లీట్ గా చూడట్లేదా నేను అని కూడా అనుకుంటాను ఫోన్లో కూడా అట్లే అంటే నువ్వు బా నువ్వు జాగ్రత్తగా లేనే లేవు అసలు పూర్ణ జాగ్రత్తలో అయితే మనం ఏం చేస్తాము వాక్యానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి అది మన హృదయంలో ఉండిపోయి మనం భయపడుతుంటామమాట మీ విశ్వా మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణము జ్ఞానమును ఇప్పుడు మనం మన విశ్వాసం అందు మనకేమి సద్గుణము మంచి గుణం విశ్వాసం మన విశ్వాసం మనకి ఏమి సద్గుణము సద్గుణము నందు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వల్ల ఏమవుతుంది మనం తప్పించుకోగలుగుతాం అన్నమాట ఎంతో మంది మన లోకంలో మనము జ్ఞానం లేకుండా నశించిపోతున్నాం చాలా మంది మనం ఎందుకు జ్ఞానం లేకుండా నశించిపోతున్నాం విశ్వాసం ఉండదు ఆ విశ్వాసం విశ్వాసం ఉన్నప్పుడు సద్గుణం కలుగుతుంది ఆ టైంలో నీకు ఇంకా జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానాన్ని బట్టి లోకంలోని భ్రష్టత్వం నుంచి దూరం ఉంటున్నాడు ఆ విధంగా దేవుడు మనతో ఇవన్నీ మనకి హెచ్చరిస్తున్నమాట ఇవన్నీ కూడా మనకి ఎవరు ఎన్నో సార్లు మనతో మాట్లాడతారు మనం ఏం చేస్తామంటే మన రొటీన్ వర్క్స్ లో మనము లోక రీతిలో పడిపోతాం అది ఎక్కడైనా ఉండొచ్చు జాబ్ జాబ్ దగ్గర ఉండొచ్చు నార్మల్లీ రిలేషన్స్ లో కూడా కావచ్చు అయితే మనం చాలా జాగ్రత్త ఎందుకంటే మనము దేవునికి ఆత్మ సంబంధం మనం ఆత్మ దేవునికి పైన వాటినే మనం వెతుకుతాం దానికోసం పైన ఉన్న వాటి కోసం మనం ఎప్పుడైనా చూస్తూ ఉంటాం దేన్ని వెతుకుతూ ఉంటాం జ్ఞానము జ్ఞానం జ్ఞానము నందు ఆశా నిగ్రహమును ఎప్పుడైతే జ్ఞానం నందు ఉంటామో అప్పుడు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహము నందు సహ సహనమును సహనము భక్తిని అప్పుడు సహనం ఉంటే మనం కలుగుతుంది ఆశా నిగ్రహం కూడా ఆశా నిగ్రహం మనం ఇంగ్లీష్ అండ్ నాలెడ్జ్ ఓకే టెంపరెన్స్ అండ్ టెంపరెన్స్ పేషెన్స్ and to patience godliness to elta godliness ante manaku enta important manamu bhakti antaam gaani bhakti asal kontha mandi paatal vaadadamu vaakyalu chalabadamu only deenswaru anukuntaru gaani kriyal lekapothe adi antha kuda vyarthame aa patience anadi nee kriyallo kanipichala aa bhakthe anadi nee kriyallo kanipichala manam pratyekram manam evveramaina kuda deegude idu manthu maatladuthundi ee roju how far okay you are showing in your యాక్షన్స్ నాలెడ్జ్ ఉన్నట్లే అనిపిస్తుంది కానీ నాలెడ్జ్ నాలెడ్జ్ ఉంటది మంచి చోటు మధ్య బట్ అందులో మన పేషెన్స్ ఫస్ట్ మనం పేషెన్స్ కలిగి ఉన్నాం మన యాక్షన్స్ ద్వారా తెలిసిపోతున్నాం భక్తి ఎందు ప్రేమను సహోదరు ప్రేమ దయను అమర్చుకొని ఇప్పుడు చూడండి మనము సహోదరు ప్రేమ ఎందు దయను అమర్చుకున్నాలంటే దయ మనకి మన ప్రతి ఒక్కరము ఈ లోపల మనకున్న ఇప్పుడు మనము గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరం మనము సహోదరులము సహోదరులము కదా అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సహోదరి సహోదరులము ఇది కాకుండా మన మన రిలేషన్స్ కూడా మనకు మన సహోదరులు ఉంటారు మన బ్లడ్ బ్లడ్ రిలేషన్స్ వాళ్ళు కూడా అయితే మనము ఎప్పుడైతే భక్తి ఉంటది మనం ఏం చేస్తాము అప్పుడు మనకి దయ అనేది కూడా మనకి తెలుసు దేవుడు మనకి కలపజేస్తాడు ఆ దయను మనం అంట అమర్చుకోవాలన్నమాట అండ్ గాడ్లీనెస్ బ్రదర్లీ కైండ్నెస్ అండ్ బ్రదర్లీ కైండ్నెస్ ఛారిటీ ఇది మనం దయను అమర్చుకున్నాళ్ళంట సహోదరుల బృందం కానీ వెంటనే చాలా మంది ఎవరు మనం చూపించలేమన్నమాట ఇవెన్ దీఆర్ ఇన్ గాడ్ వెరీ ఫ్యూ పీపుల్ దే విల్ హ్యావ్ దిస్ ఆల్ అంటే కొంతమంది విషధరణంగా చూపించుకొని కొంతమంది తెల్చు బట్ దేన్ అంటే నేను ఉంటున్నా అన్నట్టు అనుకుంటున్నాను బట్ ఇన్ రియల్ దే ఓంట్ మనం జాగ్రత్త దీని విషయంలో దయ చూపిస్తుంది ఉండాలి ప్రతి విషయం కొన్ని కొన్నిసార్లు ఏమన్నా జరిగిపోతే అది మనకు నచ్చకపోతే దయనే చూపించారు చాలా మంది ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతుంది ఇవన్నీ ఆల్రెడీ మనకి వాగ్దానాలు కూడా చేసింది ఇవి మీకు కలిగి విస్తరించినడల అవి మన ప్రభువైన ఏసు క్రీస్తుని కూర్చిన అంద్రో జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైన పుష్కలు కాకుండా చేయును ఇప్పుడు చూడండి మనకి వాక్యము ఎప్పుడైతే వాగ్యం చేసిందో దాన్ని బట్టి మనకి విశ్వాసము వచ్చింది మనకి మంచి గుణాలు దేవుని గుణాలు భక్తి వచ్చింది నీతి వచ్చింది ఇంకొకటి దయ ఇవన్నీ విస్తరించిన వల్ల మనం మనలో విస్తరించాలి ఇవన్నీ ఇది విస్తరించినప్పుడు ఏమవుతాయి అవి మన ప్రభువైన ఏసు క్రీస్తుని అనుభవ జ్ఞానము మనలో అప్పుడు ఉంటుందన్నమాట ఇవన్నీ పాటించుకోకుండా ఓన్లీ బైబుల్ రీడింగ్ బైబుల్ చే రీడింగ్ చేసినామంటే ఆయన వేసే గుణ గుణగుణాలను మనలో రావాలని అంటే మనం వీ వాంట్ బీ లైక్ రోల్ మోడల్ అంటే జీజస్ ఇస్ అవర్ రోల్ మోడల్ వాళ్ళు ఉండాలి మనం చదువుతున్నాం ఆనే అన్ని అనే అని మనకి మొత్తం ఆయనలోకి మనం ప్రసిద్ధం అయినప్పుడే మనము ఆ అనుభవ జ్ఞానం మనలో వస్తుంది అనమాట ప్రభుని వేసుక్రీస్తున్న అనుభవ జ్ఞానం విషయంలో అప్పుడు మనం ఉన్నప్పుడు అంటే సోమరు వలన మనం ఉండకుండా అది మనం చేస్తాం అనమాట ఎప్పుడు ఎక్కడ మనం చూడేది దేవుణ్ణి కదా ఈ విషయంలో కూడా ఇక్కడ సోమరుగానే దేవుడు రాత్రి పగులు ప్రార్థన చేస్తే ఉన్నారు ఆయన ఈ లోకంలో వచ్చే సువాత కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనే రాత్రి పగులు ప్రతి వాక్యం ఆయనే ప్రార్థన కలిగి ఉన్నారు ప్రార్థన మనకి నేర్పించడం ప్రార్థన చేస్తాం మనమైతే ఏం చేస్తాం కొంచెం ప్రాబ్లం రాగానే ఇంకా చేసినట్టు చేస్తాము కాళ్ళు వస్తున్నాయి చేతులు వస్తున్నాయి తల తిరుగుతుంది ఇంకేమో అనుకుంటే సోమరు అంటే ఆత్మ మనకి చెప్తూ ఉన్నా కూడా మనము చేరమాట నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు ఎప్పుడైతే అనుభవ జ్ఞానం నీలో ఉంటదో ఆయన ఇది వేసిన అనుభవ జ్ఞానం నీలో ఉంటే నువ్వు ఆఫ్ సోమతరాల నుంచి కూడా తప్పించుకోగలుగుతావు ఇది నేను నేనైతే చాలా సార్లు ఏం కూడా ఏంటంటే అనుభవ జ్ఞానంలో రావాలని ట్రై చేస్తూ ఉంటాను చాలాసార్లు కానీ కొన్ని కొన్ని విషయాలు ఇది దాన్ని చాలా సార్లు తప్పిపోతూ ఉంటాను అనమాట చాలా మంది మనం ఉంటుంది కానీ ఈరోజు మనతో మాట్లాడుతుంది మనము ఏసీ క్రిస్తుని బట్టి ఏసన్ బట్టి అండర్ జ్ఞానం విషయంలో ముందునంటే మనము కాకుండా చేయాలన్నమాట ఎప్పుడైతే మీ ఆ అండర్ జ్ఞానంలో వచ్చినప్పుడు సో ఇంగ్లీష్ చూసుకుంటే ఫర్ ఇఫ్ దీస్ థింగ్స్ బీ ఇన్ యూ అండ్ అబౌండ్ దై మేక్ యూ దట్ ఈ షెల్ నై దర్ బీ నార్ అండ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ లాడ్ జీజస్ క్రైస్ట్ ఇవి చూసుకు తొమ్మిదో వచ్చిన చూసుకుంటే కనుక ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి ఈ అనుజ్ఞానం దేవునిలో ఉన్నారు లేకపోతే అవి శ్వాస కానీ లేకపోతే ఏమవుతుంది ఇది ఎవరి దాంట్లో లేదని ఇక్కడికి వచ్చిన వాక్యంలో ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు అంటే మనం రక్షణ పొందక ముందుకున్న పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డి వాడును దూర దృష్టి లేని వాడు నగును చూసిందా మనం ఇవన్నీ మనకి ఎంతో ఇంపార్టెంట్ మనము వాఖ్య చదువుతున్నప్పుడు ప్రతి విషయం ప్రతి జాగ్రత్తగా ఇవన్నీ నువ్వు అంటే మనమందరం కూడా ఎప్పుడైతే ఆలోచన ట్రై చేస్తామో అప్పుడే మనకి ఆ అనుభవజ్ఞానం వస్తుంది ఏదో నార్మల్గా చదువుతున్నాను నేను నమ్ముకున్న దేవుని నేను అక్షరం పొందిన అని అనుకుంటే అట్లా అది కాదు అది పాటించాల ఇప్పుడు మనము అది ఎప్పుడు అనుభవ జ్ఞానం మనము ప్రతిరోజు ఆక్షణలో చూపించినప్పుడే తెలుసుకున్నప్పుడే మనకి వస్తున్నాం ఒకవేళ ఇవ్వి మనలో లేవనుకో అనుభవ జ్ఞానం దేవుని అంటే ఆయన వాక్యం జ్ఞానం ఇప్పుడు వాక్యమే లేనప్పుడు ఏమవుతుందంటే మనము పూర్వపాపలు దేవుడు మనం క్షమించడం నిజంగా మర్చిపోయి వృద్ధి వాళ్ళు వాళ్ళు వృద్ధి వాళ్ళు ఉండ ఏమవుతుంది అప్పుడు మనకి గుడ్డితన మన లోకంలో అనిపిస్తుంది అన్నమాట దేవుణ్ణ ఉండనివ్వడం మనం దేవుని వాకింగ్ చేయడానికి ఇష్టపడం అప్పుడు భయభక్త కలిగి ఉండడానికి విల్ బి టోటలీ బ్లైండ్ అనమాట అట్లా అయిపోతుంది మన మన జీవితాలు అందువలన సహోదరులాగా ఇప్పుడు పీటర్ అని ఎంతో అనుభవపూర్వకంగా రాస్తున్నారు మీరు మీ పిల్ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి అందుకే ఇప్పుడే ఇప్పుడు మనము కే వియంలో మనం అందరము మనకు ఆల్రెడీ తెలుసు నాలుగు గుంపులలో చిన్న గుంపు వాళ్ళు ఎంతో పరిశుద్ధం ఎన్నో అనుభవపూర్వకంగా వాళ్ళు అలా ఉన్నందుకు వాళ్ళు చిన్న గుంపు వాళ్ళు ఎన్నో అనుభవ పూర్వకం కలిగి దాటి వాళ్ళు ఉంటారు అందులో మనం ఉన్నాం ఫస్ట్ మనం చూసుకోవాలి మనకు ఇందులో చేర్ణం కానీ అయినప్పటికీ కూడా దేవుడు మనతో మాట్లాడుతుంది జాగ్రత్త ఉందని మన పిలుపు ఒక ఏర్పాటు నిశ్చయంగా చేసుకోవాలన్నమాట పిలుపు దేవుడి మనం ప్రార్థన చేసినప్పుడు అనుభవపూర్వకంగా ఇవన్నీ ఆ దేవుడి కలిగినప్పుడు మనకి పిలుపు మనం ఉందలేమని తీసుకుంటే మనకి మాట్లాడుతుంది కొన్ని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా మనం మనం చెప్తూ ఉంటారు దర్శనాల ద్వారా కూడా దేవుడు దేవుడు చూపిస్తూ ఉంటాడు వాక్యం ద్వారా దేవుడు చూపిస్తూ ఉంటాడు మనకు పిలుపుదా లేదా మనం చేస్తూ మరి మన సేవ ఆల్మోస్ట్ ఆల్ సేవ అంటే ప్రతి విషయంలోనూ సేవనే ప్రతి వారం సేవలు మనం దేవుడు పేల్చి ఉండి దేవుడు ఆయన రక్షించుకున్నారు మనల్ని తెలుసుకున్నప్పుడు అది మనం తెలిపే మనం చూపి మన క్రియల ద్వారా మన భక్తి ద్వారా మరి జాగ్రత్త పడాలంట మనం మీ రెట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడో తొట్టిలరు ఎప్పుడైతే మనము ఈ ఇవన్నీ అంటే ప్రశ్ని విశ్వాసంలో కానీ భక్తిలో కానీ నీతిలో ఇవన్నీ క్రియలు మనం జాగ్రత్త పడి చేసినప్పుడు ఎప్పుడు కూడా దీంట్లో అంటే సోమరు లాగా ఉండమనమాట మనం ఇంకోటి లెవెన్త్ లెవెన్త్ వర్స్ లో అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడము ఇప్పుడు మనం మనం స్వార్థ చెప్పాలని ఆశపడతాం వాక్యం చదవాలని ఆయనలో ఉండాలని ఇవన్నీ దేవుడు మనకి కన్నిమ్మ చేసినప్పుడు మనకి నిత్య జీవంలో ఉంచాలని ఆశాం మనం ఎప్పుడైతే ఆయన పూర్తిగా పూర్ణంగా మొత్తం కంప్లీట్లీ వెన్ వి ఆర్ చేర్ హ్యాంగ్ అప్పుడే మనము నిత్య రాజ్యంలో ప్రవేశము అంటే మొత్తం కంప్లీట్ గా నిత్య రాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది పన్నెండు వచ్చిన చూసుకుంటే కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యం మనం సత్యము దేవుడు సత్యం అన్నట్టు ఏసులో నేను సత్యము నేను జీవను నేను మార్గము అని దేవుడు చెప్తున్నా సత్యం అందులో స్థిరపరచబడి ఉన్నాను సత్యం అంటే మనకి న్యాయము అంటే సత్యం అంటే దేవుడు వీటిని గురించి ఎల్లప్పుడూ నా జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను ఇక్కడ మనకి మనకి దేవుడు మాట్లాడాడు విషయాలన్నీ ఆయన అనుభవపూర్వకంగా ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవన్నీ మనతో చెప్పి చెప్తున్నాను ఇక్కడ మనం కూడా అంతే మనం మనకి కూడా వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞానము చేయటము సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా మనము ఇతరుల ప్రతి ఒక్కరు మనం కూడా మనము మనము వీటిని జ్ఞాపకము చేసుకుంటూ సిద్ధంగా ఉండాలన్నమాట ప్రతిసారి సిద్ధంగా ఉన్నప్పుడే నువ్వు నిత్యరాజనకి నవ్వు చేయ చేయగలుగుతాం మరియు మన ప్రభువైన ఏసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గోదారమును త్వరగా విడిచి పెట్టవలసి వలసి వచ్చు ఎరిగి ఇప్పుడు చాలా మంది దేవసై దైవసేవకులు వాళ్ళతో దేవుడు వాళ్ళు ఎప్పుడూ వాక్యాన్ని చెప్తుంటే దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటారు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటది అంటే దేవుళ్ళకి ఆ జ్ఞానం ముందు తెలుసుకున్న జ్ఞానం కూడా ఎందుకంటే అన్ని జ్ఞానం ప్రతి ఒక్కటి ఆయనలో క్లిప్తమే ఉన్నాయి ఆస్తి ప్రతి ఆయన మనం చూసుకుంటాం కీర్తనలో చూపిస్తాం కదా మనము ఇది మన కీర్తనలో కూడా ఉంది మనకి ప్రాబ్లమ్స్ లో కూడా ఉంది మనకి అయితే ఇక ఆయన గుడనం అంటే ఆయన శరీరాన్నించి ఆయన త్వరప ఆయన చెప్తున్నాడు నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి నిన్ను రేపుట న్యాయమని ఎంచుకుని చున్నాను మనము ఎప్పుడైనా కూడా మనం జ్ఞాపకం చేస్తున్న ప్రతి విషయంలో మనము దేవుని అందులో విశ్వాసము ఆయనలో విశ్వాసం మనం విశ్వాసంలో పడిపోకుండా మనం సేవ చేస్తున్నాము పెళ్ళిపోదేమో మనకి ఇచ్చామో అప్పుడు సేవ ఇంకా ముందే because there is no time we don't know when okay? apudu already maniki ivanni chuthu chusimandu telusukogalluthamu eppudu ee divu dakra natithvaralle undi entha dwarallo undi ippudu entho entho mandi manam chuthunam chala mandi sevakulu jampestaru simple age inta devu chupistundi prathi okka area ni kuda chupistundam manam ikkada sevajala ikkada veyali దాన్ని దాని ప్రకారం మనం ఏంటంటే ఇతరులను ఇతరులను ఏమో మనకి ఆల్రెడీ చెప్పింది అబ్జర్వ్ అబ్జర్వేషన్ విజడం కలిగి ఉన్నాను పేపర్ ఏమంటున్నా నేను మృతి పొందిన తర్వాత కూడా మీకు నిత్యం జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతున్నాను చూడండి ఈ ఇట్లాంటి ఏమంటారు శ్రద్ధ మనలో ఊరికైనా ఉందా మనకి చాలా మందికి మనకు లేదు నేను ఇంకా ఇవన్నీ చెప్పాల ఇతరులకు సేవ చేయాలి నేను జాగ్రత్తలు చెప్పాలా దేవునందు ఉండడానికి నిత్యం ఉండడానికి మనకు కొంతమంది సేవన చేస్తాము ఈరోజు చెప్పేసినా అయిపోయింది ఇంకా అట్లా వదిలేస్తూ ఉంటుంది నిత్యము మనం ఉంటుంది వీటి జ్ఞాపం చేస్తున్నా చేస్తూనే ఉండాలన్నమాట ఇతరులకు మనము కూడా చేసుకోవాలి దేవుడు మనతో మాట్లాడతారు చేస్తా ఉండాలి మనం ఏ విధంగా కూడా ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలియ తెలుపలేదు కానీ ఇప్పుడు నుండి ఎవరైనా సేవకులు ప్రతి ఒక్కరు పన్నెండు మంది సేవకులు ఎవరైనా కూడా అని చమత్కారం ఇట్లా మ్యాజిక్ లాగా రాలేదు ఇవన్నీ లైక్ వీ విల్ సీ నో సమ్ స్టోరీస్ ఇన్ అదర్స్ మ్యాజిక్స్ ఈ చమత్కారంలో వాళ్ళు చూసిన వాళ్ళు చమత్కారంగా చేసినాయి కాదు వాళ్ళ వాళ్ళు వాళ్ళు కథలను అనుసరించి రాయలేదు చెప్పలేదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళు మనకి ఎంతో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ది ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఏసు యొక్క శక్తిని ఆయన రాక మేము మీకు తెలిపలేదు ఈ చమత్కారమును బట్టి దేవుడికి వస్తాడు అట్లా చెప్పలేదు వాళ్ళు మనకు సూచనలు దేవుడు మాట్లాడిన అనుభవపూర్వకంగా వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆయన మహాత్మం మహాత్యమును మేము కన్నులార చూచిన వారమే చూసిన వాళ్ళ కన్నులార చూసి ప్రతి ఒక్క మహాత్కార్యము దేవుంది మన జీవితంలో కూడా ఎన్నో మనము మన ఎన్నోసార్లు దేవుడు మనం మేలు చేసినాయి అన్ని చూస్తూ ఉంటాము అదేం చమత్కారంలాగా దేవు మనకి అనుభవపూర్వకంగానే చూపిస్తుంది మనం ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చూసి వాళ్ళందరూ ఇంత సాక్ష్య సమూహం అనకుంది ఈయన నా ప్రియ కుమార్ ఈయన ఈయన నేను అందించుతున్నాను అన్న శబ్దము వీళ్ళు చూసిన క్రియ కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు ఈ రోజు మనం శబ్దము మహా దివ్య మహిమ మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చి అప్పుడు తండ్రి అయిన దేవుడు వలన ఘనతయో ఆయన పొందవ అప్పుడు వాళ్ళు చేరకంగా దేవుడు చేరదారి లోపలి ఉన్నప్పుడు విల అనుభవపూర్వకంగా చూసి ఆకారం కళ్ళారనమైతే ఇంకా చూడ అమ్ముతున్నాము కొన్ని కొన్ని అది మనం అప్పుడే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనం జరుగుతున్నాయి ఎన్నో సమల నుంచి దేవుడు మనం ఎన్నో విధాలు ప్రతి విషయంలోనే అది కూడా మనకి అవన్నీ అనుభవ కార్యక్రమాలే మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమే ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటమే ఇది మనం ఆల్రెడీ చూసినాం కదా దేవుడి మీద దే ఆత్మ దిగినప్పుడు ఇవన్నీ వాళ్ళ అనుభవపూర్వకంగా చూసి కళ్ళారూసేది వాళ్ళు అద్దెమంతా వాళ్ళు చేర్ చేసుకుంటారు కట్టు అసలు కానీ చాలా మంది చెప్పినప్పుడు మనము వాక్యం విన్నారు వాళ్ళు మన వాక్యం కూడా మనం అనుభవపూర్వకంగానే చెప్పుకోవాలి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేక తెల్లవారి వేకువచుక్క మీ ఉదయములలో ఉదయించు వరకు అంటే ఇప్పుడు మనం దేవుడు కదా వేక్వచుక్క ఆ వాక్యము చీకటి గల చోటున దీపము దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం మీకు మేలు అంటే వేసే అది మనకి ఎప్పుడు మనలో హృదయంలో ఉన్నప్పుడు వేసేయా అది మన హృదయంలో ఉదయించి వాక్యం అప్పుడు ఆ వాక్యము మనలో ఉన్న చీకట్ మన చుట్టూ ఉన్న కూడా మనం మనము పిల్ల చెప్పినప్పుడు వాళ్ళ పట్ల కూడా వాటి వాటి నుంచి ఆ చీకటి దీపం లాగా వెలిగీసుకుంటారు అనమాట ట్వంటీ వయర్స్ లో చూసుకుంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమునో పుట్టదని మొదట గ్రహించుకున్న వాళ్ళను ఫస్ట్ చాలా మంది వాక్యము సరైనప్పుడు మనం ఏం గ్రహించుకోవాలంటే ఇదేమి ఊహ వల్లగా అసలు కలగలేదనమాట అది మనం తెలుసుకోవాలి ఇతరులకు చెప్పేటప్పుడు నువ్వు జాగ్రత్తగా చెప్పాలన్నమాట ఇవన్నట్లా ఆ విధంగా పుట్టలేదనమాట చెప్పుట కదా ఊహ ఊహను బట్టి కూడా చాలా మంది చెప్తా ఉంటారు కదా కొన్ని అట్లా వేరే వేరే ఉంటాయి అవి స్టోరీస్ బట్ ఇట్ ఇస్ రియల్ మన మనకి అనుభవం ఒక ప్రవచనము వెళ్ళప్పుడు మనుష్యుని మనుష్యుని ఇచ్చమును బట్టి కలగలేదు ఇప్పుడు మనలో కూడా చాలా మందికి మనము ప్రవచనాలు చెప్తా ఉంటాము చెప్తా ఉంటాం కూడా చాలా మంది మనం చూస్తాను క్యాచరింగ్ సిస్టమ్ అంటే నేను చాలా సార్లు ఫస్ట్ ఫస్ట్ అయితే నాకు తెలియదు బట్ తర్వాత నేను వాకింగ్స్ అయితే తెలుసుకున్నాను ప్రవచనం అంటే కాని మనుషులు పరి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా కలిపిది ఈ ప్రవచనంలో విన్నప్పుడు నిజంగానే నా కాదాని కాలమంది చాలా మంది అనుకుంటూ ఉంటాం కానీ ఇదేం వాళ్ళు ఊహించుకొని చెప్పలేదు ఇది వాక్యము వీళ్ళు ఎట్లా ఎట్లా పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా కలిగిందన్నమాట అందుకే ప్రవచనం కలిగినప్పుడు మనము మనము అలర్ట్ గా అయిపోయి వినాలదని దాని పక్కన నడవాలి పరిశుద్ధాత్మతుడు మనతో మాట్లాడుతున్నాం తెలుసుకోవాలన్నమాట ప్రతి ఒక్కటి వీలైనగా ప్రవచనము ఎల్లప్పుడూ మన మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన వారి దేవుని మూలముగా పలికింది ఇప్పుడు మనము ప్రస్తుతం ఇప్పుడు ప్రవచనం పలికిన చాలా మంది సేవకులను చూస్తూ ఉంటాము అప్పుట్లో కూడా ప్రవచనాలు ఎన్నో ప్రవచనాలు మనకున్నాయి వాక్యాలు ఓల్డ్ టెస్టిమెంట్లతో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి మరి ఆ ప్రవచనాలు మనం భయపడాలి మనము భయం మనం దేవుడు మనతో మాట్లాడే భయపడాలి అవీ నమ్మాలి కదా దాని ప్రకారం భక్తితో మనం నడుచుకోవాలి భక్తితో నడుచుకోవాలి భయంతో మనం నడుచుకోవాలి ఆయనందు భయం భక్తి కలిగి ఉన్నాయి దేవుడు మనకి వాగ్దాన రూపంలో కానీ ప్రవచన రూపంలో కానీ మనం ఎన్నోసార్లు చెప్పింది అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే ల లక్ష పెట్టమన్నమాట లక్ష్య పెట్టి మనము దాని ప్రకారం నడుచుకోవాలి మనం ఫస్ట్ చాప్టర్ మన యొక్క జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ చూడండి నాలుగో వచ్చినాము ఆ మహిమ గుణాతిశయములను ఫోర్త్ వర్స్ లో సెకండ్ చాప్టర్ ఫస్ట్ ఫస్ట్ ఫోర్త్ వర్స్ ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి విన్నాడు ఈ వాగ్దానములను అన్ని అమూల్యము అత్యాధ్యాత్ములైన వాగ్దానంలో మనకి ఎన్నో వాగ్ద్యాలు చేసినాం అవన్నీ గ్రహించుకొని అనుగ్రయించి మనము దురాశల నుండి మనం తప్పించుకోవాలన్నా లోకం లోకం నుండి దుష్టత్వం నుంచి దర్శత్వము ఈ వాద్యాల మూలంగా మేము తప్పించుకొని ఉండాలను మనకి ఈరోజు హెచ్చరిస్తుంది మాట్లాడుతుంది నేను చెప్పాలనుకుంటే ఏంటంటే మనము మనం కూడా పూర్ణ పూర్ణ విశ్వాసంతో పూర్ణ భక్తితో మనం దేవుణ్ణి సేవించాలనుకుంటాం దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించండి కాదు ఆమె ప్రార్థించండి సిస్టర్ వాక్యం కోసం ఓకే ప్రార్థన స్థుద్ధి స్థుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ ఆత్మ దేవ కృపా కలిక రంగ దేవ ప్రభాతం సెకండ్ బీ చాప్ర ఫస్ట్ చాపర్ నుంచి ప్రభాతాన్ని మొత్తం మాట్లాడు కదా ఈ చాప్టర్ అంత ప్రభావ వాక్యాన్ని బట్టి ప్రభావాలు విశ్వాసంలో ప్రభావం ఎట్లా ఉండాలి ప్రభావం మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్న తల్లి అనుభవపూర్వకమైన జ్ఞానం మాకు అనుగ్రహించండి తల్లి ప్రతి విఘం దేవించి ఆశీర్వించండి ప్రభాతాన్ని వాక్యాన్ని ప్రభావం నిరంతరంగా ఫలింపజయడానికి శామణ ప్రయోగించండి ప్రభాతాన్ని మమ్మల్ని మార్చి మనస్తున్నతని ఇచ్చిన సమయం బట్టి మరొక సాయర్ణిస్తూ ప్రార్థిస్తున్నాను నా తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ దార్దర్ విజ్ఞాపన ప్రార్థన చేస్తారా చేస్తాం అక్క ఓకే చేయండి సిస్టరా విజ్ఞాపన ప్రార్థన చేయండి సరే అక్క సరే స్తోత్రం పరిశుద్రం రజానికి వందనాలు తండ్రి ఏసుకృష్ణ రజానికి వందనాలు తండ్రి దేవా దినమంత కాచి కాపాడి సజీవ లెక్కలో దేవానికి వందనాలు ఏసు రజానికి స్తోత్రం దేవా ఏసుకృష్ణ రజానికి వొందనాలు తండ్రి వాక్యం మీరు మాతను దేవానికి వందనాలు దేవానికి స్తోత్రం దేవా ఏసుకృష్ణ రజానికి వందనాల్ చేస్తున్న దేవా ముఖ్యంగా అంశాల గురించి ప్రార్థిస్తున్న దేవా శృతి పాపను ముట్టని దేవా అప్పుడు ముట్టి తాకి స్పష్టత బుడదల దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవాని నామానికి మహిమ కలగల దేవా ఈశ్వరాజానికి స్థూరం దేవా గిజన్ని ముట్టండి దేవా ఆ ముట్టి తాకి స్పష్టపరచండి అక్కడ నెక్ సర్జరీని ముట్టి తాకి స్పష్టపరచండి దేవా శోధనలన్నీ కొట్టివేబడాలి దేవానికి వందనాలు చెల్లిస్తాం దేవా ఆ బిడ్డ ఆ కూడా మీరు రక్షించుకోండి ముఖ్యంగా లక్ష్మమ్మ సిస్టర్ని కూడా ముట్టండి దేవా గర్భ సంచిలో దేవాన్ని ఎక్కిస్తూ దేవా గర్భ సంచిని ముట్టండి ఆ గడ్డలు ముట్టి తాకి శ్వాస పరచండి మూతులో ఇన్ఫెక్షన్ కూడా పోవాలా దేవా అబడని కూడా ముట్టి తాకి శ్వాస పచ్చి బుడదలా దచ్చే కొట్టివేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజాని ఎక్కిస్తూ ఉద్రం దేవా ఏసుకృష్ణానికి వందనాల తండ్రి ముట్టండి ఆ గొంతు గడ్డను ముట్టి తాకి శ్వాస పరచండి బుడదలా దేవా ఏ స్రజాని దేవా ఆ కుటుంబంలో కూడా ప్రతి ఒక్క అవసరత మీ తీర్చిదేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి ఏ స్రజాని ఎక్కిస్తూద్రం దేవా ఆ గబ్బున పాపను ముట్టండి ఒక పిడిసినరాల నుంచి ఆ కూడా ముట్టండి తాకండి మీరే స్వస్థపరిచి బుడదలా దయచేసి ఆ కుటుంబాన్ని రక్షించుకోండి దేవా ఏ స్రజాని ఎక్కిస్తూద్రం దేవా ఏసుకృష్ రజా వందనాలు తండ్రి సుందర బ్రదర్ ని ముట్టండి ఒక లివర్ ని ముట్టండి దేవా ఏ వందనాలు తండి తల మొదలుకు నరిక అరికల వారికి ముట్టి తాకి స్వస్థ పరిచి అబడని స్వస్థత బిడదల దయచేసి నీ కృపలో భద్రపరచుకోండి ఈశ్వజాన్ని ఎక్కిస్త ఉదరం దేవా రేణుక సిస్టర్ కూడా ముట్టని దేవా అబడవి కూడా మంచి ఆరోగ్యం దయించండి దేవాన్ని ఎక్కిస్త ఉదరం దేవ కూడా ముట్టని మీరైతే ఓడయండి దేవా సేవల వాడుకొని దేవ మీరే ఆత్మకార్యం జరిగించే ఆ కుటుంబం రక్షించుకొని మీరు అక్కడ సిద్ధపరచుకోండి ఈశ్వరాజాని ఎక్కిస్త తోధ్రం దేవా ఒక దేవి సిస్టర్ని ముట్టండి దేవా ఒక సర్జరీ కాకుండా మీరే స్వస్థపరచండి బుడదల దయచండి తన భర్త కూడా ముట్టండి దేవా త్రావుడు అంటే విరక్తి కలగాలి దాని బుడదల పొందాలి అప్పుడని కూడా మీరు రక్షించుకుండి దేవా ఈశ్వజాని ఎక్కిస్తూద్రం దేవా సరిత సిస్టర్ ముట్టండి బ్లడ్ క్యాన్సర్ నుంచి ముట్టి తాకి స్వస్థత బుడదల దయచేసి దేవానికి బంధనాలు తండి మీరే స్వస్థపరచు దేవుడ రాజా మీరు స్వస్థపరిచి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజానికి దేవా ఒక చిన్న పాపను ముట్టండి దేవా ఆ కాళ్ళు బోన్ను ముట్టి తాకి స్వస్సపరచండి దేవా బిడ్డ మంచి ఆరోగ్యం దయించండి ఆ కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి బుడదలా దయచేసి దేవాని రాకడ సిద్ధపరచుకొని దేవాని నామానికి మహిమ కలగల దేవా ఏ స్రజానికి దేవా దేవ శివదాస్ బ్రదర్ కూడా ముట్టండి ఆ బుడ కూడా బ్లడ్ క్యాన్సర్ నుంచి ముట్టి తాకి స్వసత బుడదలా దేవానికి స్తోత్రం చెలుసు దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవానికి వందనాలండి అంశిక పాపను ముట్టండి ఒక షుగర్ అయింది దేవా ఒక షుగర్ నుంచి విడదల పొందాలే మీరే స్వసత విడదల దయచేసి దేవా మంచి ఆరోగ్యం దయచండి దేవానికి స్తోత్రం దేవా నాగేశ్వర బ్రదర్ ముట్టండి లేవా ఒక లంగ్స్ ముట్టండి తాకండి దేవా దేవా ముట్టి తాకి స్వచ్చత విడుదల దయచేసి ఆ దేవా కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి అప్పుడు దిల్లీ బ్రదర్ని కూడా ముట్టండి దేవా అప్పుడప్పుడు మంచి మంచి జాబ్ రావాలి ఏ స్నాములో మంచి జాబ్ రావాలి దేవా మీరే సహాయం దయించండి దేవా కుటుంబంలో ప్రతి అవసరతలు తీర్చండి దేవా దేవానికి వందనాలు తెలుస్తూ ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా దేవ ప్రతి అంశాలకి ఇన్ని అంశాలకి మీరే జవాబు దయచేసి ఈ కుటుంబాలన్నీ రక్షించుకొని రాకడ సిద్ధపరచుకొని ఈ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణాములు అడుచున్న ఆమ్ తండ్రి ఆమెన్ేసు క్రిషక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో amen, praise, amen. The praise the lord and thank, you. Lord. thank, thank, you. You. Praise thank lord. you praise the lord and thank you brothers and sisters thank you amen praise the lord as to praise praise the lord and them. thank you sir char biscuit shop